సజీవ స్వరాలు ఇవాంటి కార్యక్రమంలో పాట పల్లభించిన వేళ డాక్టర్ బాలాంతరపు రజనీకాంతా వివరణ చాలా సందర్భాల్లో సందర్భాలు ప్రదర్శిస్తాం ఒకటి చాలా సామాన్యమైన సందర్భం అవి మురగపేరు వచ్చింది వాన పడింది బగవాళ్ళలో చేసిడైరెక్ట్ రూము అంటే నా రూమ్ అనమాట అప్పటి నా రూము పక్కన పెద్ద దొరువు అవుతుంది ఆ దొరువు నిండా కప్పలు బక బక బక బక బటాట బటా బ ఒక వార్ లాగా గొడవ ప్రారంభించారు నేను వెంటనే కంట్రోల్ రూమ్ కి అంటే ఇంజనీర్ల గడ్డికి ఫోన్ చేసి ఒక రిచార్జర్ ని ఒక ఇంజనీరింగ్ ని నా దీనికి పంపించుకున్నాను వాళ్ళు వచ్చారు ప్రోగ్రాం మనిషి కూడా ఒక కూడా వెళ్ళి మోకాళ్ళలోపు నీళ్ళు అనమాట అక్కడ ఆ మధ్యలోకి మైక్ లించికార్ చేయించాను చేయించిన తర్వాత చోరు ఈ పాట పాడేదన్నమాట అదేంటంటే కర్ర వరత్ నరర వరత్ కర్ర వరత్ నరరవర జడబిడ చేతోంది తప్ప గులో దంచికలా గుబ గుణియాడంగా గుంపులు దంచికల గుణియాడంగా రబ్బరు గుడగల పట్ట ఉబ్బి బుద్ధి సన్నగిల్ల రబ్బరు గుడగల మొరతాచు దేవుడితో మొదబెడుతోందేమే మని మరచు దేవుడితో మొరబడుతోందేమేణి నరర వరత్ మర వరత్ కర్ర వరత్ మర వరత్ కర్ర వరత్ మరర వరత్ గడబ చేస్తుంది కప్ప బు ది గొడబే చిచ్చి చిచ్చి రాళ్ళు తీదర గొట్ట చూడగా ేవుడిస్తాడని తరల వర మర వర తరలవర మరల వర తరలవర మరల వర జడబిడ చేస్తుంది కప్ప మరుమనున్న పెద్ద కప్ప బడి పొంతులుగా వడ వద రాద వల వద వల వద వద వదవ నడుమనున్న తప్ప కప్పబడి పొంతులు వారేమో వదవదను చిరు కప్పలు చదివే బడి పిల్లలేము వదవదను చిరు కప్పులు చదివే బడి పిల్లలేము చెరువే ఒక బడి ఏమో చెబుతున్నది పాఠమేమో చె పాదమేముకలో నా రచన శిల్పాన్ని గురించి ఒకట మాటలు చెప్తాను కర్రవరత్ మరవరత్ అనే శబ్దం చాటుపద్యాల్లో సనార్ రామకృష్ణ ఎవరు రాసింది మత్రభత్ కర్ర కత్ర అని చెప్పి పద్యం ఉంటుంది అటువంటి పద్యాలు ఉన్నాయి ఈ శరవర ఒక దాంట్లో ఆ కప్పల బంగ వస్తుంది ఒక నాదృతులు దాంట్లో ఒక పెద్ద కప్ప దుంతులో దుకల దుబ్బు గొమ్మని ఆడనిగా ఆ కప్ప ద్వారా ఎత్తి పాడుతుంటే పడుగుతూ ఉంటే ఆ దంటికిలా రబ్బర్ కూడా పెట్ట తోటి ఆ కప్పడు కప్ప యొక్క చిత్రం ఇవ్వడం తర్వాత ఈ చెరువు గట్టుని పిల్లలు రాళ్ళు దడం అదొకమ్మ అదమ్మ తర్వాత ఈ వదలన్నీ కలిపి అది చదివే బలియేమో అందులో నడుమునున్న దప్పు బడిపోటులు కాదేమో అని చెప్పి సామాజిక సామూహిక చిత్రాన్ని కలిపించడానికి ప్రయత్నించాను ఆ తర్వాత ఆ ధ్వనిలో ఆ కప్పల బకబెకలో నుంచి మానవ జీవితానికి సమానాంతరంగా కనబడేటటువంటి ఒక ఒక చిత్రాన్ని ఒక శబ్ద చిత్రాన్ని ఇవ్వగలిగానని నేను అనుకుంటూ ఉంటాను శరణ సంవత్సరం వెళ్ళిపోయి ఉగాది వస్తుంది నేను రిటైర్ అయిపోయిన తర్వాత సంవత్సరాల్లో అనమాట పంతొమ్మిది అప్పుడు ఆ ప్రభు వస్తుంటే ఉగాదికి ఒక పాట రాసిమ్మన్నారు రేడియో వాడు వీడియో వాళ్ళు ఉగాదికి పాట రాసిమంటే వ్యాప్తి మరి మాది మరి ఈ యాత్ర అన్ని కలిసి పాటలు ఎన్నో అది కాకుండా ప్రత్యేకంగా కొత్తగా రాయాలి ఏం రాయాలి ఇంటికి తెలిపింది అది ఊరగొట్టినట్టు ఒకే పాట పాడుతున్నట్టు అది అలా కాకుండా ఏం రాష్ట్రం ఉంటుంది అని చెప్పి నేను సాయంత్రం సంజయాల ఆకాశం చేసి తీసుకుంటే నా గదిలో పుస్తకాల అలహరపై భూగోళం ఒరిగి కనబడింది భూగోళం ఒరిగింది కదండి ఉత్తర దక్షిణ యాక్చువల్స్ ప్రపంచం పక్కగా ఒరిగింది అది మొదటిలో ఏమైంది అది చదనంలో మొదటి లేని మొదటి పల్లెట పల్లవి అప్పుడు నా మీకు చిత్రంగా డెబ్బై రెండో వేళ కథ నచ్చి చెప్తుంది పండింది సారీ గా పాదీస రసిక ప్రియ కానీ దీంట్లో ఉండే ఆ విషమస్వరాల సంబంధం వల్ల విద్వాంతులంతా ఇది అరసిక ప్రియ అంటారు ప్రియ అంటే ఆ వాటిని ఆ విషమస్వరాలని ఎలా ప్రెజెంట్ చేయాలో వాళ్ళ ఊహ కండక ప్రియ అంటారు అంటే ప్రయోక్తలో ఉంటుంది ఆ విషమస్వరాలని సమస్వరాలని పక్క పక్కల్ని ప్రజెంట్ చేయడం సమస్మరాలు దీప్తిగా ఉంటాయి అంధ ఛాయాభములై ఉంటాయి అంటే బ్రైట్ అండ్ డార్క్ ఆఫ్ పెంచర్ డ్రస్ అనమాట ఆ పెంచర్ లో బ్రైట్ స్ట్రోక్స్ డార్క్ స్ట్రోక్స్ ఎలా ఉంటాయో సంగీతంలో ఈ దీప్తి స్వరాలు మరియు దీప్తి లేని లు ఉంటాయి వాటిని సమపాలలో వినియోగించుకోవాలి ప్రయోగ చేతులు ఉంటుంది ప్రయోక్త చేతులు ఉంటుంది అప్పుడు సాయం సందేలా బాబా మీద చూస్తున్నాను udarin tan tan tan udarana anamar pai dibolam todijhi bolamti udarin tan tan tan klamme bhay dakch charati Kavisanda Shati Kravme Baya de Kesevati Kavisanda Shati Veyu Chayayo Votu Prabhavo Kul Amin Elaboro Bo Nagao Veyu Chayayo గరణా ఏదండో హిరీ హృదయం గో జలో ఈ సంస్కృతి రుచము హిత దాని నుంచి దారుణం ఒకరికూ అంటే ఆశ్చర్యాత్మక ప్రశ్నార్థక కాసు లాంటిది అనమాట అని వస్తుందనమాట ఈ తర్వాత భూచు ఓ कह रहे दयाम लो दीदी मुझको राजम मारकन ने आकर के नाइंथ में बीजुचंद्र डिस्यूएशन मार रही तो प्रोफेसर का उनका फिजिकल लदनता फिजिकल लदनता तुम गुप्त विधि मली अलिंगनता तुम गुप्त विधि मली अलिंगनता కుహు నరగ సగ జీల లో పీడన అశ్రు నూరీ పారా udaara boopad geleth pre niradendu ko ni musa hudayalo dilind taura papara jinadum gambhikalachanan ta సౌర పాప రా చలరే ది గాలి చరచనంత ధూ దుమ్ము చదరే ది గాలి చరచనంత దత్తముగాజంతశాల గొప్పము కొనల నచ్చముగాజంత ప్రశాల గొప్పము కొనల న పక్కనాల చుట్టుపట్ల పల్లెలు దిగందనను పక్కనాల చుట్టుపట్ల పల్లెలు దిగందనను భూ మధ్య రేటపైరేమంత హృదయం లో రాజ్య పీఠం మూల కంట లెఫ్ట్ రైతు వామపక్షం దక్షిణ పక్షం రాజకీయాలు వెంట రాజ్య పీఠంఠే తృ అష్ట పనులంటా విశ్వల తృ అక్ష పనులంటా మారణాస్త్ర సుల మహారణాతో బెదిరింది ారణస్త సర్జన ముల వైరు డివర చలన మారణ సర్జన ము వైరు టివ్ర హే చలన నారాయణ పసుపుత పురాణ వైర గో చారాయణ పసుపుత పురాణ వైర గో చూరే హృదయం మన తృప్తి ఉండే కాలుష్యం ఆ దిగులు కలిగించింది అనమాట అందుకు భూమాత ఆ జ్వళాన్నింటి ఉంది అని ఈ కవికి కలిగినటువంటి ఆ దిగులు భూమాత కుంగులు కుంగుల పాటు దానితోటి ఆమె భూమధ్య రేఖ ఆమె గోడకేమో భూమధ్య రేఖమాతకేమో భూమధ్య రేఖ అంటే చందుబుమల మధ్య రేఖ అది మొరక అక్కడ మొరక వస్తుంది ఆ మొరక భీమంతంలో ఎలా ఉంటే భీమంత నుండి మామూలుగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరికీ దిగులు దిగులు ఉండితే అని చెప్పింది మన నరములు గక్కట భీవులలో పరప్రీలను పెరిగిన అనడానికి అమరం కోతులు కూర్చుని ప్రతిసారి వసంతో సమస్య రాగానే ఆ కోతులు కూర్చుని కోతులు ఏం చేస్తుంది కాకి కూరుకుతుంది అది కాకా అనే కోత తీసే పిట్టల్ని గుడ్ పెంచుదాకాని పెట్టుతుంది ఆ గుడ్లో పెట్టిన కోతులు పిల్లల్ని అంత అది కోది అది కాకా ఆ కోత రాగానే అది వాటి వాళ్ళది అనే రేపు పిలిపడు కోతులకు మామో భాష వ్యావహారిక భాష ఏంటంటే అది కో వ్యవహారిక భాష ఆ వ్యావహారిక భాష పిల్లలకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కాచి అందిస్తుంది ఇది పరప్రీరణుకేషన్ అంటారు ఇంగ్లీష్ మనముగా కథ జీవులలో పరవేదన పెరిగిన భూతదయా మానవతా బుద్ధులు సరిగిన ఎందుకు ఈ బుద్ధి వచ్చింది ఎందుకు మొదటొచ్చింది అంటే పడి ఆ తర్వాత నీటిలో కాలుష్యం జాలిలో కాలుష్యం ఇవే కాకుండా రాజకీయాల్లో కాలుష్యం ఈ మారణాస్త్రాల ద్వారా ఒకరి ఒకళ్ళు తప్పుకునేటటువంటి ఇవన్నీ ఈ పురాణ వైరాల్లో పాట పల్లవించిన వేళ డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు గారు వివరణ విన్నారు సజీవ స్వరాలు ధారాభైక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది